స దేవుని వాక్యం ధ్యానించక ముందు మనం ప్రార్థన చేసాం సోదరం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవా సర్వశక్తిమంతుడా సర్వోనతుడా మహోన్నతుడాకే స్థుతుల సోదరం నా ప్రభా దేవ నీకే స్తోత్రం అయినా ఇక సాయంకాల సమయంలో ప్రభావ మీ వాక్యమే ధ్యానించకు ప్రభావ నా దేవ మీ ప్రియులతో కలిసి రీతిగా నీకు స్థుతికు ఘనపరుశకు మయం పరిశీలించిన సమయాన్ని బట్టి నీకు నా దేవ నా ప్రభ ఈ వాక్యమే ధ్యానించబోతున్న ప్రభావ మీకు పరిశుధాపణ నడిపింపు మాకు దయచేనైనా వాక్యములని సత్యమే గ్రహించలాగనా ఆత్మీయ నేతలు ఎక్కువ ఆదేశం వాకిందరూ మీరే మాత్రం మాట్లాడడం మహిం పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థం పొరింది రాసిన పత్రిక మొదటి పత్రికలు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం అంశం వాక్యం అంశం ఏంటంటే చివరి కాలంలో మనం ఉంటున్నాం ఆయన ఈ లోకానికి వచ్చి కలవరిసి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి దేవుడు మనం పదమేడు మనం ఏర్పరచుకున్నాడు హలలుయ్య రక్షణ పొందిన మనం అందరము ఆయన సొత్తు కాబట్టి ఆయన ప్రణాళికలో మనం జీవించాలా ఆయన చిత్తాన్ని మన గ్రహించాలా శ్రమ అయినా ఏదచ్చినా ఏమచ్చినా గాని ప్రతి దాంట్లో మనం విజయం పొందుప్రభు ఈ లోకంలో ఏమేమి మనకు ఆజ్ఞాపించిండో వాటి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యానికి విధేత చూపించి విశ్వాసంలో మనం నిలకడగా ఉండి మెలకు కలిగి మన జీవిస్తూ అనేకులు ఆయన రక్షణ మార్గంలో మనం నడిపించాలా అలాంటి ప్రాణాళిక వరకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు రక్షణ పొందిన మనం దేవుడు ఆ రీతిగా మనం చేయాలా అని వాక్యం చెప్తుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది అని వేసుకోవాలి చెప్పింది అనేకులు శిష్యులుగా చేయమన్నాడు తర్వాత అనేకులు రక్షణ నడిపించమన్నారు కాబట్టి చివరి వరకు మనం ఆ రీతిగా ఆయన చెప్పిన వాక్యాన్ని పట్టుకొని మనం జీవించాలా మన రక్షణ మనం కాపాడుకోవాలా చివరి కాలంలో రక్షణ పోగొట్టుకుంటారు కాబట్టి మనం పోగొట్టుకోకుండా ఆ రక్షణను మనం పట్టుకుని ఆయన కొరకు జీవించాల రోషంగా ఈ లోకంలో హలూయ దేనిచ్చినా మనం భయపడకుండా విశ్వాసంగా జీవిస్తూ మన ఆత్మీయ జీతాన్ని సంపూర్ణంగా మనం ఆయనలో కొనసాగుతూ అనేకులు నడిపిస్తూ మనం మెలకు కలిగి మనం ప్రార్థనలో ఉండి బలవంతులుగా మనం తయారు కావాలి ప్రభునందు హలలుయ్య ఎందుకంటే మనం బలహీనంగా ఉంటే బలవంతుడింట్లో మనం ఎట్లా పోగలం అంతే కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు వాడు బలవంతుడైతే మనం బలహీనమైతే మనం జయించగలమా జయించలేము కాబట్టి అది శారీరకం కానీ ఆత్మీయమని చూస్తే వాడు ఎవడ మింగుదో అని గద్దించి సింహం తిరుగుతున్నాడు కాబట్టి మనం నిర్భరమైన బుద్ధిగాల వారై మెలుకు గలి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి లోకంలో ఇవన్నీ మన సహోదరులకి అందకాలంలో నెరవేరినాయి కానీ ఈ చివరి కాలంలో మనం కూడా అన్ని రోషం కలిగి జీవించాలా అలలుయ్య మన దేనికి భయపడద్దు వాక్యంలో మనం బలపడాలా ప్రభు కొరికి లోకంలో మన సాక్ష్యం ఇవ్వాలా మన సాక్ష్యాన్ని ఆయనిచ్చిన సాక్షన్ని మనకు దేవుడు ఆయన సాక్ష ఆ గు చె ఆ సాక్ష పంచుకొని దేవుని నడిపించాలా హలో అలా నడిపించాలంటే మనం బలవంతులుగా మనం తయారు కావాలా హలోలియా సరే వాక్యంలోకి వెళదాం మొదటి కొరంది రాసిన పత్రిక అపోస్ పౌలు కొరంది అనే సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు చూడండి పదహారో అధ్యాయము పదమూడవచనంలో ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం చాలా హలలుయ హండు హలలుయ మెలుకుగా మనం ఉండాలంట చూడండి మెలుకుగా ఉండడం అంటే ఏంది చూడండి మెలుకుండడం అంటే మన ఆత్మీయ జీవితంలో మనం మెలుకుండాలా హలలుయ ఏ రీతిగా మనం మెలుకుంటాం అంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనం మెలుకు వస్తా ఉంటాయి హలలుయ ఎందుకంటే మెలుకు అంటే నిద్రపోవటం అంటే ఈ లోకస్తులో మత్తులో ఉంటారు అందుకే పౌరు భక్తులు అంటే మనం పగటి సంబంధం అంటాడు చీకటి సంబంధం కాదు కాబట్టి వెలుగు సంబంధంలో మనం మనం వెలుగు సంబంధం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట మెలుకు గలిగి ఉండాలా హలలుయ మనం మెలుకు గలిగి ఉండవు అంటే మన హృదయం ఎప్పుడు ప్రభుత్వం మెలుకు గలిగి ఉండాలా హలలుయ కాబట్టి ఆత్మీయ జీతంలో మనం మెలుకు గలిగి ఉండాలా హలలుయ నిర్భరం ఎందుకు మెలకు గలు అంటే చాలా వాక్యాలను దానికి సంబంధించినవి ఎందుకంటే ఆయన రాకెట్ సమీపంలో అనేకలు మక్తులుగా ఉంటారంట కాబట్టి ఆయన వస్తాడు తిరిగి కాబట్టి మనం మెలుకలు ప్రార్థన చేయాలా ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలా దాని సాదుగా ఉంటది ఇంకా కొన్ని చాలా వాక్యాలు ఉన్నాయి ఈ మెలుకు సంబంధించిన వాక్యాలు కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో మనం మెలుకోగలిగి ఉండాలా అలాగే ఎందుకంటే దుష్టుడు ఎప్పుడైనా వాడు పొంచి ఉండొచ్చు మన ఇంటి మీదకి రానీ ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే నేను అటాక్ చేయనీ ఎప్పుడైనా రావచ్చు దుష్టుడు కాబట్టి వాడిని వాడిని అడ్డుకోవాలంటే నువ్వేం చేయాలా మెలుకోగలిగి ఉండాలా అంటే దేవుని వాక్యలో మనం ఉండి మనం కనిపెట్టుకుని కోరుకుండాలా హలలుయ్య కాబట్టి దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంది కాబట్టి మనం భయపడద్దు హలలుయ కాబట్టి అనేకులకు దేవుని యొక్క కంచె లేకపోతే ఏమైతుంది పొలానికి దేవుని కంచె లేకపోతే ఏమైతుంది రకరకాలైన పశువులు ఇచ్చి ఆ పొలాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క కాపుదలలో మనం ఉంటూ ఆయన రెక్కల మనం ఉంటూ ఆయన మార్గాన్ని మనం పట్టుకొని మనం జీవించాలా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం మెలుపు కలిగి మనం జీవించాలా విశ్వాసంలో తర్వాత ఏముంది విశ్వాసం అందు నిలకడగా ఉండుడి కాబట్టి విశ్వాసం ఉండాలంట మనం విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలా కాబట్టి దేనిచ్చినా సరే మనం భయపడకుండా విశ్వాసంతో నిలకడ ఉంటాం అంటే ప్రతిదానికి మనం భయపడతా కాబట్టి భయం మనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పొందుతున్న మనల్ని దాని నుంచి మనకి విడుదల కల్పించండి అభ్యవసన పత్రికలో ఉంది రెండో దంలో ఉంటుంది జీవితకాలం మరణ భయములో నుంచి మరణం భయంలో నుంచి దేవుడు మనల్ని బయటి తీసుకొచ్చిండు ఆయన మరణం ద్వారా ఆయన ఆ బాణసత్వం నుంచి మనల్ని బయట తీసుకొచ్చింది ఆయన మరణం ద్వారా మన రక్త అంటే పాపంలో మనం ఉన్నాం కానీ ఆయన మరణం ద్వారా వాటి అన్నిటి దేవుడు మనం బయట తీసుకొచ్చిండు కాబట్టి మనకు దేనికి మనం భయపడద్దు ఆయన రక్తం మన మీద ఉంది ఆయన శక్తి మన మీద ఉంది కాబట్టి మనం భయపడద్దు ఆ సైతాన్ని మనం ఏం చేయాల మనం ఎదిరించాలా అది మన విజయం పొందాలా ఎందుకంటే మన విజయం పొంది స్థిరంగా ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించాలా కాబట్టి మెల్ మెలకు కలిగి ఉండాలా విశ్వాసం అంది నిలకడ ఉండాలి విశ్వాసం మనకు చాలా ముఖ్యం హలలుయ్య కాబట్టి విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుంది దేవుని వాక్యం విన్నప్పుడు ఆయన వాక్యం విన్నప్పుడు మనకి విశ్వాసం బలపడతా ఉంటుంది చెప్పబడిన వాక్యము మన హృదయంలో మనం పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తుంటే ఆ వాక్యం మన జీవితంలో మనం వాడుకుంటే మనకు విశ్వాసం బలపడతా ఉంటుంది హలలుయ విశ్వాసం మనకు రావాలంటే మన ప్రార్థనలో మనం ఉండాలా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలా హయా కాబట్టి నిలకడ అనేది మనకు ఉండాలా మన మనసు అనేది నిలకడ ఉండాలా విశ్వాసం కూడా నిలకడ ఉండాలా హలలు విశ్వాసం నిలకడగా ఉండాలంటే ఏం చేయాలా ఆయన సన్నిహితంగా మనం జీవించాలా ఆయన వాక్యంలో మనం జీవించాలా ప్రార్థనలో ఉండాలా సేవలో కూడా మనం ఉండాలా అనేక ప్రాంతాలు వెళ్తా ఉంటే వాక్యాల ద్వారా దేవుడు మంత్రులు మాట్లాడుతూ ఉంటాడు మన విశ్వాసం బాధపడతా ఉంటాడు కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఉంటున్నాం యుగ సమాప్తి చివరిలో మనం ఉంటున్నాం కాబట్టి మన రక్షణను మనం కాపాడుకోవాలా అనేకులు ఆయన సెంతకు మనం నడిపించాలా కాబట్టి ఫస్ట్ మనం నిలుకడుగా ఉండాలి అలలియ కాబట్టి మనం మెలుకుగుండి ప్రార్థనలో ఉంటూ ఆయన సన్నిధిలో మనం కట్టుకుని ఉండాలి ఇప్పుడైతే మనం మెలుకు ఉంటాం అంటే దేవుని యొక్క సత్యంలో మనం ఉంటే మెలుకుంటూ ఉంటాం అబద్దంలో ఉంటే మత్తుగా ఉంటుంది కాబట్టి అబద్ద బోధలో మనం పడితే ఈ లోకంలో అంతా అబద్దంతో ఎండి ఉంది అంటే ఆ రీతిగా మనుషులు ఆ రీతిగా తయారు చేస్తున్నారు కానీ వాటితో మనకు పనిలేదు కాబట్టి అసలైన సత్యం ఇక్కడ ఉంది ఇది చూస్తూ మనం దాన్ని పరిశీలించి ఆయన వాక్యానికి విధేత చూపించి మనం నడుచుకుంటూ ఉండాలి వెలుగు సంబంధం ఈ లోకంలో హలలుయ్య మన విశ్వాసంలో నిలకడగా ఉంటూ ఏం చేయాల పౌరుషం కలిగి జీవించాలా ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన కొరకు రోషం కలిగి మనం జీవించాలా హలలుయ్య ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతో శోధన ఇచ్చినా గానీ మనం ఏం చేయాలి కలిగి నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను నన్ను ఎవరు ఏం చేయగలరు ఎవరేం చేయలేదు హలలియ ఆయన ఆర్గ్ఞలేకుండా ఎవరు కూడా ఏం చెయ్యలేదు హలలియ కాబట్టి ఏది ఇచ్చినా గానీ ప్రార్థనతోనే మనం జయిస్తూ మనం ముందుకు పోతూనే ఉండాలి అలలియ కాబట్టి మనం ఏది ఇచ్చే భయపడదు క్షణం మనం ఏం చేయాలని ప్రార్థన చేసి దాని మీద మనకు విజయం పొందుకోవాలి ఎందుకంటే వాక్యం వాగ్దానం చేసిన ఆయన మరణం ద్వారా జీవితకాలం అంతా ఆయన మనం బయట తీసుకొచ్చినప్పుడు మనం ఎందుకు భయపడతాం అలలుయ్య మనం భయపడడానికి వీల్లేదు కాబట్టి మనం మనం ఎంత చెప్పిన ఆయన మనం పొందుకున్న ఆత్మ దేవుని ఆత్మ మనం పొందుకున్నాం పరిశుధాత్మ అభిషేకం మనం పొందుకున్నాం కాబట్టి మరలా భయపడకు మీ దాసపు ఆత్మ పొందలే రత్పుత్ర ఆత్మ అంటే ఆయన కుమారే ఆత్మ మన హృదయంలో ఉంది కాబట్టి మనం భయపడదు ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం భయపడద్దు అంట హలలుయ్య భయపడకుండా మన నిలకడగా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా హలలియ దేవుడు ఒక ఒక ప్రణాళిక వరకు దేవుడు మన సిద్ధపరచుకున్నాడు హలలుయ్య కాబట్టి రక్షణ పొందిన మనం అందరం కూడా ఆయన ప్రణాళికలో మనం ఉండాలా హలలియ ఈ లోకంలో మనుషులు జీవిస్తా ఉంటారు ఆదివారం చర్చకు తర్వాత ఈ లోకంలో మామూలు జీవిస్తూ ఉంటాం కాబట్టి సేవ జీవితం అనేది వాళ్ళకి కనిపించదు కాబట్టి ఈ చివరి కళలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ సత్యం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలా మన సేవ చేయాలి ఇతరులు సేవ కొడుకు మనం ప్రభుకురు సిద్దపరచాలి వాళ్ళందరూ అలా ఎందుకంటే ఆయన తిరిగి రాన ఈ లోకంలోకి కాబట్టి ఏ దాసులైతే మెలకు గు ఆయన ఆయన పనిలో ఎవడైతే నిమగ్నంగా ఉంటాడో ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ దాసులు నేను అన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇవంత తక్కువ కనిపిస్తూ ఉంటది కాబట్టి ఈ సత్యం మనం తెలుసుకున్నాం కాబట్టి మనం మెలకు కలిగుండి విశ్వాసంలో మనం ఆయన కనిపెట్టుకుంటూ ఆయనే మనకు ఆధారం ఈ లోకంలో ఏది కూడా ఆధారం కాదు నా కొండ నా కోట నా దావుకోని చోటు మన ఆశయ దుర్గం మన ప్రవ్వే కాబట్టి ఆయనే ఆశ్రయిస్తూ చెప్పిన మాట మనం కనిపెట్టుకుని ఆయన తిరిగి ఈ లోకంకి వచ్చేంత వరకు జీవిస్తూ అనేకులు ఆయన సన్నిధికి మనం ఉండాలి అలా కాబట్టి చూడు ఆయన కొరకు కలిగి జీవించాలి ఆత్మీయ జీవితంలో మనం రోషం కలిగి జీవించాలి వాళ్ళు బైబుల్ కన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తారు మనకు శత్రుక మేషన్ గురించి మనం చూస్తాం వాళ్ళు అగ్నిగుండంలో శ్రమలు వేసినా గానీ వాళ్ళు భయపడరు మా దేవుడు మమ్మల్ని పర్లేదు ఈ శ్రమ నుంచి మమ్మల్ని కాపాడిపోయినా పర్లేదు మే మటుకు నీ చేసిన ప్రతిజ్ఞకు మే మొక్కం అని తీర్మానించుకున్న వాళ్ళు అంటే వాళ్ళ విశ్వాసం ప్రభు కొరకు ఎట్లా జీవించిన వాళ్ళు రోషన్ గలకి వాళ్ళు భయపడిందిరా భయపడలేదు అగ్నిగుండం అంటే ఎంతో ఎంత భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అగ్నిగుణం అంటే అలాంటి అగ్నిగుండం కూడా భయపడకుండా ప్రభు కొరకు నిలబడిందంటే వాళ్ళ విశ్వాసం ఎట్లుంది నిలకడగా ఉందా లేదా చూడండి కాబట్టి చివరి కాలంలో అలాంటి శ్రమలు మనకు రావచ్చు అంతంకా ఎక్కువ శ్రమలు కూడా రావచ్చు కానీ మనం భయపడము హలవిగా చద్రక మిషం ఎట్లా ఉన్నదో అట్లా కూడా అగ్ని వంటి శ్రమ వచ్చినా గానీ ఏం చేయాలా మనం భయపడద్దు అంట నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను అనే విశ్వాసం మనకు ఉండాలా దేవుని వాక్యంలో మీరు బలపడాలా హలలుయ్య ఎందుకంటే మన బలపడి అనేకులు ఎంతో మంది నశించిపోతున్నారు ఈ లోకంలో వాళ్ళందరికీ ఏం చేయాల సువార్త మనం ప్రకటించాల హుయ్య ఎంతో మంది నశించిపోతుంది ఒక టైంలో మనం మన గురించి ఎంతో ప్రార్థన చేస్తుంటారు మనం రక్షణ పొందాలని ఆ ప్రార్థనే ఒక టైం వచ్చింది దేవుడు మనల్ని రక్షించుకుని ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టి మన రక్షణ పొందిన మనం కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ అనేకులు సువార్త ప్రకటిస్తే వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు హలలుయ్య కాబట్టి పౌరుషం మనం జీవించాలి ఈ లోకంలో ప్రభు కొరకు హలలుయ ఈ లోకాధితమైన పౌరుషులు మనకు అవసరం లేదు ఈ లోకామైన పౌరుషులు అది శరీరమైంది కానీ ఇది ఆత్మీయమైంది ఆత్మీయ మనం ప్రభు కొరకు రోషంగా జీవించాలా అపోయిన పౌరులు జీవించు పేతులు జీవించి ఎంతో మంది శిష్యులు జీవించింది కాబట్టి ఈ చివరి కాలంలో విశ్వాసం మనం కాపాడుకోవాలా ఆయన కొరకు రోషం కలిగి మనం జీవించాలా హుయ కాబట్టి మెలకు గడిగి ముఖ్యంగా మనం ఎరుకోగలిగి ఉండాలి ఎందుకంటే వాడు దుష్టుడు వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని పట్టుకుందాం అని వాడు తిరుగుతూ ఉన్నాడు వాడు కాబట్టి వాడికి మన అవకాశం ఇవ్వద్దు హలలుయ్య వాడి చరలో ఉన్న దేవుని బిడ్డలో మనం ఏం చేయాలంట ఆయన సన్నిధికి మనం నడిపించాలంటే మనం బలవంతులుగా తయారు కావాలి హలలుయ్య అందుకే ఏకేశాసిన పత్రికలో ఉంటుంది ప్రభు ఇచ్చి మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులుగా కింద రాస్తే ఆ యొక్క శత్రును ఎదిరిసంగి మనం జన సర్వాంజ కౌచం ధరించుకోమంటారు ఆత్మీయమైన విషయాలు ఇవన్నీ మనం ధరించుకొని మనం యుద్ధానికి మన సిద్ధపడాలి అతి రోజు మనకు యుద్ధం ఉంటుంది హలలుయ్య కాబట్టి దుష్టుడు ఏ రీతిలో మన రావచ్చు కానీ వాళ్ళు మనం ఎదిరించాలా వాణ్ణి ఎదిరించి వాడి వాణ్ణి జయించి ఏం వాని వాని దేవుని బిడలు వాళ్ళ వల్ల పడినారు కాబట్టి వాళ్ళు తీసుకుని మన సన్నిధికి రావాలా హలలుయ్య చూడండి తర్వాత విశ్వాస నిలకడగా ఉండు పౌరుషం గల గలవ తర్వాత బలవంతుల ఇండు అంటాడు కాబట్టి మనం బలవంతులుగా తయారు కావాలా హలలుయ మనం బలహీన ప్రభు అనాల ప్రభు బలహీన ప్రభు నీకు బలాన్ని నాకు అనుగ్రహించిన ఆయన అది మన ప్రార్థన మనకు అవసరం కాబట్టి మనం బలవంతులుగా మనం తయారు కావాల రభు కొరకు హలలుయ కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం హలలుయ ఎందుకంటే ఆయన మరణం ద్వారా మనకు అన్నిటి నుంచి విముక్తి కలిగించింది కదా పాపం నుంచి శాపం నుంచి రోగాల నుంచి వ్యసనాల నుంచి మరణం నుంచి భయాల నుంచి ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఆయన మరణం ద్వారా మనం బయట తీసుకొచ్చింది మనం పాట పాడుతూ జీవించచ్చున్నది నేను కాదు క్రీస్త అలా జీవిస్తున్నాడు కాబట్టి నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు అని విశ్వాసం మనకు రావాలి ఎన్ని వచ్చినా కానీ మనం భయపడదు ఒక సిస్టర్ చెప్తుంది ఒక కాచిగోడలో ఇక్కడ ప్రార్థన మీటింగ్ పోయింది అందరం పోయింది ఆమె నాకు ఎందుకో జ్ఞాపం వచ్చింది మీరు ఇందాక చెప్తుంటే ఆమె పోయినప్పుడు ఆమెకి ఇంట్లో ఎవరో కాల్చుకున్నారంట తెలీదు ఆమె సిస్టర్ చెప్తుంటే మేమున్నాం చేసుకుంటే ఆమె సేవకురాలు దేవుని రక్షణ పొందింది సేవకురాలు అని అయితే బ్రదర్ ఇట్లా చేసుకుంటే ఏదో ఒక సబ్లాగా ఎంతో భయం భయం అవుతుంది బ్రదర్ నాకు ప్రార్థన చేయండి మీటింగ్ పెట్టినంటే మనోజ్ బ్రదర్ లేదు పప్పు బ్రదర్ అందరం పోయింది బ్రదర్ పోయి పోయిన తర్వాత చెప్తుంటే వాళ్ళ భర్త అక్కడ కూర్చున్నాడు ఎదురు వాళ్ళ కూర్చున్నాడు ఆయన రక్షణ పొందలేదు కానీ వాకిమండ్ చాలా ఆసక్తి ఆయన ఏం చెప్తుండంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ దేవుని నిన్ను రక్షించడా నీకు ఎందుకు భయం వస్తుంది అంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నా సిస్టర్ మాకు ఆశ్చర్యం అనిపించింది చూడండి రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందిన వాళ్ళని భయపడుతుంటే ఎందుకు భయపడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి అంటే మనకు భయం రావద్దు ఎప్పుడొస్తుంది భయం మనకి అలా చూడండి మనకు భయం ఎప్పుడొస్తుంది దేవుడు మనలో మన హృదయంలో లేకపోతే మన విశ్వాసంలో ఆయనలో లేకుంటే ఆయన సన్నిహితంగా లేకుంటే మనకు భయమస్తాం కాబట్టి మనం భయపడద్దు నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు అనే విశ్వాసం మనకు రావాలా ప్రార్థన చేసిన తర్వాత అవన్నీ దేవుడు దేవుడు బంద్ చేసాడు కాబట్టి ఏందంటే ఆ కాలంటి టైంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు ప్రార్థన దేవుడు అనుకున్న వ్యక్తి కాబట్టి నీ మీద గొర్రె రక్తం ఉంది నా ప్రభు నా పక్షి ఉన్నాడు ఈ సైతం నేనే ఎదిరిస్తాను నేనే వెళ్ళగొడతా నేను విశ్వాసంలో ఉండి నువ్వు ప్రార్ధన ఎదిరించాలా ఉండగా వాకింగ్ తీసినాం దేవునికి లోబడి ఉండడీ అపవాదం ఎదిరించా కాబట్టి మనం ఆయనకు లోబడ ఫస్ట్ మనం సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలి మనం మన సంపూర్ణంగా మనం సమర్పించుకొని ఆయనకు హీల్డ్ కావాలి ఆయనకు లోబడి ఆయన వాకింటి విధేత చూపించి దాని మనం పోతుంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాయి కాబట్టి మనం దేని విషయంలో కూడా మనం భయపడదు చూడండి ఆ రీతిగా మనం ప్రభులో మనం ముందుకు పోవాలా చూడండి ఇంకొక వాక్యం చూస్తా నేను కేతురాసిన పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో నిర్భరమైన బుద్ధిగలవారై గల వారై మీ విరోధి అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మింగుదా అని ఎదుగు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఈ విధమైన శ్రమలే నెరవేర్చిన వాన్ని ఎదిగి విశ్వాసం మందు ఎదురించుడి చూడండి విశ్వాసంలో మన స్థిరగా ఉండి వాళ్ళని ఎదురించాలంట అలా కాబట్టి విశ్వాసంలో మనం ఉండాలంటే దేవుని వాక్యంలో మనం బలపడాలా హలలుయ్య కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన రక్షణను మనం కాపాడుకోవాలా చివరి వరకు మన దేవుడు రక్షణ ఇచ్చిండ్రు హలలుయ్య ఆయన ప్రణాళికలో ఒక రక్షణ మనకు అనుగ్రహించింది కాబట్టి ఆయన కొరకు మనం ఈ లోకంలో మనం జీవిస్తూనే ఉండాలా అని హలలుయ్య ఎగ్ రక్షణ పత్రికలో ఉంది విశ్వాసంలో వాళ్ళు ఎట్లా జయించిందో ఈ లోకాన్ని హలలుయ విశ్వాసంలో రాజ్యాన్ని జయించిన వాళ్ళు అగ్ని బాధల ఎంత భయంకరమైన శ్రమ విశ్వాసంలో జయించిన వాళ్ళు కాబట్టి అలాంటి శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం కూడా విశ్వాసంలో మనం ముందుకు పోతూ ముఖ్యమైన సేవలో ప్రార్థనలో మనం వాటి అన్నిటి మనం జయించి అనేకులు ఆయన కొరకు మనం సిద్ధపరచాలా కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం నిలకడగా ఉండాలా విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండి ప్రభు కొరకు ఈ లోపల అందుకే ఇర్మే గందర మనం చూస్తాం వాక్యం మొదటి అధ్యాయంలో చూస్తాం ఈ తల్లి గర్భలో రూపింపక ముందు ఏర్పరచుకోవాలంటాడు నిన్నీ తిన్నా అంటాడు తర్వాత నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అంటాడు ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు అంటే కింద రాస్తుంటది జన్ములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించుకున్నాను అంటాడు హలలుయ కాబట్టి ఇర్మ్యాదండమైన ఇరిమ కాలంలో మనం లేము ఇర్మ్యా ఇప్పుడు లేడు కాని అది మనకు సంబంధించిన వాక్యం కాబట్టి ఆయన ప్రవక్తగా అంటే మన ప్రవక్తల కానీ ఆయన ప్రణాళిక దేవుడు మనం ఏర్పరచుకున్నాడు ఇరిమ కూడా తన కాలం ముగించేంత వరకు ప్రభుత్వలకు రోషంగా జీవించినవాడు హలలుయ తన ఆయన చెప్పిన పతి ఆజ్ఞను ఆయన చెప్పిన పతి ఒక వర్తమానాన్ని ఇష్టాల ప్రజలు తెలియజేసేవాడు ఇర్మ అలాంటి హెచ్చరిక చేసేవాడు అనేకులు ప్రభుత్వం నడిపించేవాడు హలలుయ్య కాబట్టి ఈ కాలంలో ఉంటున్న మనం కూడా అంత్య దినాలు అంటే రాకడ దినాలు ఆ రాకడ అనే సూచనలు అన్ని నెరవేర్తాను ఈ లోకంలో కాబట్టి ఆయన ఆయన రాకడ దినాలు ఉంటున్న మనం కూడా ఏం చేయాలా ఆయన కొరకు అనేకులు మన సిద్ధపరచాలా హలలుయ్య అందుకే మత్స్య వార్తలు వాక్యం చూసి నేను ముగించేస్తాను మత్స్సు వార్త ఇరవై అధ్యాయం నలభై రెండో వచ్చింది చూడండి కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండు చూడండి ఆయన రాకడి గురించి చెప్తున్నాడు కాబట్టి మనం మెలుకు ఉండాలి అంటే ప్రభువు రాక గురించి చెప్తున్నాడు హలలుయ్య కాబట్టి ప్రభు రావిడికి చెప్తున్నాడు కాబట్టి ఇంతకాలం మన ఈ లోకంలో మనం జీవించి ప్రభు కొరకు జీవిస్తూ అనేక అంశాలు నడిపించి ఆయన రాకడి కొరకు మనకు కనిపెట్టుకుండాలా హలలుయ మన ఏం చేయాల మెలకు ఉండాలని చెప్తున్నా చూడండి ఏ జామున దొంగ ఇంటి యజమానికి తెలిసిన నీడల మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయ మీరు ఎదుగుతారు మీరు అనుకున్న గడియలో మనుషుకు మాడు వచ్చిన గనక మీరు సిద్ధంగా ఉండు చూడండి మన సిద్ధపడి ఉండాలంట హలలుయ్య మన సిద్ధంగా ఉండాలా అల్లరి తర్వాత ఎందుకు సిద్ధం ఉండాలంటే కింద రాసింది చూడండి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్దిమంతుడైన దాసుడెవడు చూడండి దేవుడు ఒక ప్రశ్న ఇస్తుండే మాడు హలది ఆయన ఇంటి మీద నమ్మకమైన ఒక గృహ నిర్వహు తగిన వేళ అన్నం పెట్టకు అంటే సేవకు సంబంధించింది బుద్ధిమంతుడైనా దాసుడెవడు చూడండి మనం బుద్ధిమంతులైన దాసు లాగా మనం ఉండాలా అంటే ఆయన ఆయన ఒక ప్రణాళిక దేవుడు మనకు అప్పచెప్పిండు కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళకి తగిన వేళ అంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టే వాళ్ళగా మనం ఉండాలా దేవుని యొక్క వాక్యమే కరువైపోయింది లోకంలో కానీ ఈ వాక్యాన్ని ఈ తాజా మన్నని అనేకులకు మనం ఏం చేయాలా పెట్టాలంట అలా అంటే ప్రకటించాలా ఒక దేవుని వాక్యాన్ని అలాంటి బుద్ధిమంతులైన దాసులాగా మనం ఉండాలా చూడండి తర్వాత ఏమని చూడండి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయొచ్చునుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అంటే ఆయన తిరిగి వచ్చేంత వరకు ఎవరైతే ఈ పని చేస్తారో దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడంట హలలుయ ఆయన మెచ్చుకుంటాడు కాబట్టి మనం అలాంటి పిలుపు కొరకు మనం మన సిద్ధపడాలా హలలుయ సాధారణమైన క్రైస్తవ జీతం ఉంటే వాళ్ళు ఆదివారం చర్చికు పోతారు తర్వాత వారవంతా ఉంటే తర్వాత మనం తిరుగుతారు కానీ దేవుని వాకి ప్రకటించారు కాబట్టి మనం ప్రకటించాలంట దేవుని వాక్యం మనం ప్రకటించి అనేకులను ఆయన సన్నిధికి నడిపించాలా ఈ పని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళనే దేవుడు మెచ్చుకుంటాడంట కామెంట్ చేయాలా ఆ రీతిగా మనం జీవించాలంట చూడని తర్వాత అతడు తన యావదాస్తి మీద అతని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించాడని తన మనసులో అనుకుని తన తోటి దాసును కొట్టి మొదలు పెట్టి పాగుబోతులతోనూ తాగుచు తాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో వాడు అనుకునే గడియల్లోను వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారలతో కూడా వానికి పాలు నియమించను అంటే ఖచ్చితంగా నరకాన్ని పోతాడంట చూడండి ఇక్కడ ఇది చాలా ఇదిగా ఉంటది వాక్యం చాలా కఠినంగా ఉంటది కఠినమే కాదు వాక్యం ఇప్పుడు కూడా చూడండి ఏ దాసుడు ఆయన తిరిగి వచ్చేంత ఎవరైతే ఆ పనిలో ఉంటారో వాళ్ళ దేవుడు మెచ్చుకుంటాడంట ఏ దాసు అయితే ఆ పని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండి జీవిస్తూ ఆ యజమాను ఎప్పుడొస్తాడో తెలియకుండా ఇచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే నరకం ఉంటుంది వాక్యం చెప్తుంది అలా ఇది చాలా హెచ్చరికతో కూడింది కదా భయమేస్తూ ఉంటది ఒకసారి ఈ వాకింగ్ ధ్యానిస్తూ అంటే ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటది ఒకసారి వాక్యం చెప్తూ ఒకసారి రికార్డింగ్స్ వింటుంటే వాకి అనే వాక్యం చెప్తుంటే నువ్వు ఇంతకాలమే రక్షణ పొంది నువ్వు ఎంతమంది దేవుని సైతం నడిపించు అని లెక్కడుతున్నాడు దేవుడు ఒక టైంలో ఇక్కడ అదే జరుగుతుంది చూడండి ఆయన తిరిగి వచ్చేందుకు ఎంతమంది ఆయన సైదికి మనం నడిపిస్తున్నావు ఒకరికి ఐదు తలాంతులు దేవుడు ఇస్తాడు ఒకడికి మూడు తలాంతులు ఇస్తాడు ఒకడికి రెండు తలాంతులు ఇస్తాడు ఒకరికి ఒక తలాంతు ఇస్తాడు కానీ ఈ ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదుకు ఐదు చేస్తాడు మూడు తలాంతులు ఇచ్చిన మూడుకు మూడు చేస్తాడు రెండు ఇచ్చిన రెండు ఒకటిచ్చినవాడు ఏం చేస్తాడు భూమిలో పాలు ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్క ఏం చెప్తాడు అయ్యా నువ్వు విత్తని చోట పంటకు పోయేవాడు అన్ని తెలిసాయని చెప్పంటే అంటే నాకు ఇచ్చిన ఆ తలాంతిని ఏం చేసినవాడు నిర్లక్ష్యం చేసుకున్నాడు కాబట్టి మనం నిర్లక్ష్యం చేసుకోవద్దు ఇవన్నీ దేవుడు చెప్పిడు ఇవన్నీ చివరి కాలంలో ఇవన్నీ మనుషులు ఆ రీతిగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మనకు ఎన్ని తలాంతులు ఇచ్చిండో ప్రతి ఒక తలాంతి దేవుడు మనకు అనుగ్రహించి ఉండాలి ఎన్ని తలాంతులు ఇచ్చిండో మన అది ఆత్మలు మనం చూడగలుగుతాం కానీ ఆ ఇచ్చిన తలాంతులు ఏం చేయాలంటే దాన్ని రెట్టింపు చేసి ప్రభుకు జీపించాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు అంటే నిజంగా అది దానికి సంబంధించింది కాదు అలలుయ్య మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ పని ఎవరైతే చివరి వరకు చేస్తారో వాళ్ళనే దేవుడు మెచ్చుకుంటాడంట కాబట్టి రక్షణ పొందిన మనం అందరం కూడా ఆ పని కొరకు మనం ప్రయాసపడాలంట అందుకే వాక్యంలో ఉంది మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన మన చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించిన మన ప్రభు ఎందుకు ఆయన గుణ ఆతిశలను ప్రచురం చేయ నిమిత్తం మనం ఏర్పరచుకోండి పరిశుద్ధ జనంగా దేవుని సొత్తుగా ఇస్రాయల్ గా దేవుడు మార్చుకున్నాడు ఎందుకు ఆయన గుణ అతిశములను ప్రచురించడానికి ఆయన ఆయన నీతి సత్యను మనం ప్రకటించడానికి ఆయన ఈ లోకంలో మనం ఏర్పరచుకున్నాడు అలలుయ్య కాబట్టి ఆ ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు మనం ఏం చేయాలా అది నిశ్చయం చేసుకోవాలా అలలుయ ప్రతి క్షణం ప్రతి రోజు దాన్ని మనం నిశ్చయం చేసుకుంటూ ఉండాలా ఆయన ఆయన ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ చివరి వరకు ఆయన వరకు జీవించాలా అనేకలు పోగొట్టుకుంటారు ఆ కాలంలో రవ్వా నీ నాములు అతిధియలేదా నీనాములు మీరెవర తెలీదు అంటారు కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన తిరిగి రాని త్వరలో ఆయన రాకడం చూచనలు అన్ని నెరవేడుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాల సిద్ధపడాలా అనేకులు మనం ఆయన కొరికి సిద్ధపరచాలా గొప్ప జన సామాన్యం మన అనేకులు దేవుని సన్నిధికి మనం నడిపించాలా అనేకలు ఎంతో మంది అందరికి ఏం చేయాలా మన సువార్త ప్రకటించి వాళ్ళు ఆయన సన్నిధికి మనం నడిపిస్తూ ఉండాల అలాంటి దాసులుగా మనం ఉండాలా మంచి గృహ నిర్వహకులు లాగా మనం ఉండాలా అలాగే కాబట్టి చివరి మనం ఉంటున్నాం రెండు విషయాలు మనం ఏం చేయాల మనం మన మటుకు మనం జాగ్రత్త పడాలా ఈ మటుకు మీరు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు తర్వాత మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు అలలియా చూడండి ఈ విషయాలు తర్వాత ఏం చేయాల ఆయన ఆయన ప్రణాళిక ఏముందో దాని కొరకు మనం జాగ్రత్త వరకు జీవించాలకంలో కాబట్టి మన దేని విషయం మనం భయపడద్దు మనం భయం మనకు వచ్చిందంటే మనం ఏం చేయాలా ప్రభా ఈ భయం నుంచి నాకు విడుదల కల్పించు కాబట్టి ప్రతి ఒక్కరు భయపడే వాళ్ళే ఈలో కూడా భయపడిండు కానీ బయపన్నాక ఆయన ఏం చేస్తున్నాడు దేవుడు విడిచిపెట్టిందా ఇచ్చిపెట్టలే ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అంటే ప్రవా నీకు నేను ఒక్కరినే రోషం కలిగి జీవించిన ప్రభావా అందరూ ఇదైపోయిన ప్రభా అన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన నువ్వు కాదు ఏలియా ఇంకా చాలా మంది ఉన్నాడు తర్వాత ఒక ఒక సవాల్ చేస్తే ఆయన ఏం చేసిండు పోయి దాచుకుంటాడు పోయి అప్పుడు దేవుడిని స్వరం విన్నప్పుడు అప్పుడు వేసి దేవుడు మాట్లాడతాడు లేసి భోజనం చేయి నువ్వు భోజనం చేయి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంటాను అలా కాబట్టి మన శక్తికి మించిన ప్రయాణం మనకు అలలుయ్య కాబట్టి ఆ ప్రయాణం కొరకు మనం సిద్ధపడాలి అల అసలైన ప్రణాళిక అది మన ఈ లోకంలో ఎందుకు క్రైస్తవ జీవితం ఎంతో ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది హలలుయ్య ఎందుకంటే ఎంతో విలువతో కూడింది జీవితం కానీ ఆ విలువ ఎవరు కూడా గ్రహించలేదు హలలుయ కాబట్టి దేవుడు ఈ వాక్యకు మనకందరికి అనేక పర్యాలించి దేవుడు అవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఆయన బిడలకి ఖచ్చితంగా ఆయన ఉంటాడు అందుకే మనం వాక్యం చదవాలా మనం చదువుతుంటేనే ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ఆత్మీయ జీవితం ఎంత విలువలదు చూడండి అంత విలువైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన మరణం ద్వారా ఆ సిలువలో మనం ఆయన మరణించుండ మన కొరకు పాపముల నుంచి అన్నిటి దేవుడు బయట తీసుకొచ్చి నూతన జీవం నూతన జన్మ మనకు అనుగ్రహించాం ఆయనలో కాబట్టి ఆ ఆ రీతిగా మన ప్రభు కొరకు లోకల్లో జీవించాలా మనం మెలకు కలిగి ఉండి దాసును కలిగి మనం జీవిస్తే అనేకులు మనం ఏం చేయాలి ఆయన సన్నిధిని నడిపించాలా అల కాబట్టి మన యజమానుడు మన ప్రభుత్వ తిరిగి రాన త్వరగా కాబట్టి మనం ఏం చేయాలా అనేకలు ఆయన కొరకు సిద్ధపరచాలా అనేకలు శిష్యులుగా చేయాలా అలాంటి సేవకులు దేవుడు మనందరినీ ఏర్పరచుకోవాలి కాబట్టి అలాంటి కాలం మనం మనం భయపడడం దేని విషయంలో కూడా కాబట్టి ధైర్యంగా మనం ఉండాలా అలలి మన మనకు దేవుడు ఎన్నో కళలు ఇచ్చిండు ఎన్నో దర్శనాలు ఇచ్చిండు కాబట్టి ఆయన మనం ఈ లోపల మనం జీవిస్తూ ఆయన ప్రణాళికలో మనం ముందుకు పోతూనే ఉండాలి బైబుల్ అంతా శిష్యులు కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభు దేవుని యొక్క అభిషేకం పొందుకున్నారో అప్పటి నుంచి రోషంగా జీవించిన ఆ ఒక మేడగది నుంచి తిగి తిరిగి కిందకు వచ్చిన తర్వాత అప్పుడు పేతురు లేసి ప్రవచిస్తాడు అందరు అనేక వాక్యం చెప్తే మూడు వేల మంది రక్షణ పొందుతారు అంటే అంత పవర్ఫుల్ అభిషేకం వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఎనకపోలే అంత ముందు వేసుకోవంతో తిరిగిండ్రు అద్భుతాలు చూసిందా మర్చిపోయిండ్రు అవిశ్వాసాలు పడిపోయినారు గాని ఎప్పుడైతే ఆయనకు అభిషేకం మన వాళ్ళు పొందుకున్నారో అప్పటి నుంచి ప్రభు కొరకు రోషంగా జీవించిండ్రు అలా అందుకే మనం ఏం చేయాలా నెరుకొడిగా ఉండాలా విశ్వాసం నెలకలుగడి ఉండి ఆయన కొరకు రోషం కలిగి జీవించాలి అలలుయ్య కాబట్టి అని చెప్పిన పనిని మనం నిర్వర్తించుకోవాలి చివరి వరకు అలలుయ్య కాబట్టి ఒక ఒకసారి శిస్థర్ వాళ్ళ ఇంట్లో అన్న చెప్పిన శిస్థర్ వాళ్ళు బాబాయ్ ఇంట్లో మీటింగ్ జరుగుతుంటే ఆ రోజు ఏమైందంటే ఆ రోజు మీటింగ్ అయిపోయి ఇంటికి పోయింది అయిపోయిన తర్వాత నైట్ ప్రార్థన చేసుకొని పండుకోను ఒక కలొచ్చింది నాకు ఏం కలొచ్చిందంటే ఒక కోడి ఉంది ఆ కోడి దాని దగ్గర చానా పిల్లలు ఉన్నాయి కోడి అది వాకింగ్ లో కూడా ఉండేది మనకి అయితే కోడి కింద పిల్లలుంటే ఆ పిల్లలు ఏం చేస్తుంటే ఆ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లలు ఏమైతున్నాయి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతా ఆ గద్దలు వచ్చేసి వాటిని కొట్టుకొని పోతా నా నేను ఎక్కడి నుంచో వస్తున్నా అక్కడి నుంచి వస్తుంటే ఆ కోడి ఊళ్ళో కోళ్ళు బాగుంటాయి ఆ కోళ్ళు ఆ ఏం చేస్తుంది ఆ పిల్లలు వెళ్ళిపోతూ ఒక పిల్లని తీసుకొని పోతుంది అని ఒక కట్టె తీసుకొని దాని ఎమ్మడి పడిపోయినది ఆయన ఎమ్మడి పడిన తర్వాత అది ఎక్కడ చాలా దూరం పోయింది ఆయన ఎమ్మడి పడిన తర్వాత చివరికి వేస్తారు ఎక్కడ వచ్చి వదిలేసింది వదిలేస్తే దాని మొత్తం రక్తం అంత గాలి అంత భయం కదా చచ్చిపోయింది చూసి అది ఆ పిల్లని ఎప్పుడైతే పట్టుకున్నామో పట్టుకున్నప్పుడు మంచిగా వేస్తే నడుస్తుంది మళ్ళీ ఆ పిల్లని తీసుకున్న చిన్న పిల్లలు కదా పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆ పెట్ట దగ్గర వదిలిపెట్టి అట్టా వచ్చింది కళ చూడండి అంటే అది నేను గొప్ప నేను చెప్పలేను అంటే బైబుల్ కూడా ఉంది కదా చూడండి ఆయన రెక్కల కింద మనం వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది అక్కడ చూపించిండు తర్వాత అక్కడ ఆ క్షణం అక్కడ ఏం జరుగుతుంది ఆ రెక్క నుంచి పిల్లల్ని ఏం చేయాలి తిరిగి తీసుకొని రావాలా అంటే అది నీ బాధ్యత హలలుయ్య కాబట్టి అందుకోసం దేవుడు మన అనే ప్రణాళిక కొరకు ఏర్పరచుకున్నాడు హలలియ మనలే కాదు ఎంతో మంది దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మన సేవ ఆ రీతిగా ఉంది హలలియ కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలా అంటే దేవుడి నుంచి తప్పిపోయిన వాళ్ళు ఎంతో మంది తగ్గిపోతున్నారు కష్టాలు పాలవుతున్నారు దుష్టుడు వారికి అనుకోబోతున్నారు కాబట్టి నువ్వేం చేయాలా వాడి నుంచి నువ్వు వాళ్ళని తీసుకొని ఆయన తట్టు మనం నడిపించాలా అంటే ఆయన రక్షణ మార్ల అనేక మన నడిపించాలా అనేది అక్కడ చూపించుండి హలు చూడండి కాబట్టి ఇవన్నీ మనకి అడుగొడుకునే దేవుడు మనం హెచ్చరిస్తూనే ఉంటాడు కాబట్టి అలాంటి చివరి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు నిశ్చయం చేసుకోవాలా ఆయన కొరకు ఈ లోకంలో రోషం కలిగి పరిశుద్ధంగా మనం ఆయన జీవిస్తూ ఆయన సేవలో మనం ముందుకు పోవాలా ఏ మనం భయపడకుండా వాటి అన్నిటి విజయం పొందినం అనే విశ్వాసంలో మనం ముందు పోయి వాళ్ళని ఎందుకంటే శత్రు బలంతటి మీకు అధికారం ఇచ్చాను ప్రభు కాబట్టి మనకు అధికారం ఇచ్చిన అధికారం ఆయన మయమార్దమై వాడుకుంటూ అనేక సైన్యం మనం నడిపించాలా మరి విశేషంగా ఈ చివరి కాలంలో మనం ఆయన కొరకు నిలకడగా పరిశుద్ధంగా జీవిస్తూ రోషం కలిగి విశ్వాసంలో మనం ఆయన కొరకు జీవిస్తూ అనేక ఆయన సంతకు మనం నడిపించాలా దేవుడు చిన్న వాక్యం గురించి